ఓం శ్రీగురుద్రో నమ హరిమృతిప్రామానామాలయత్దశంకరం లోకశంకరం ఓం సహనా సహనం భునస్సు సహ వీప్యంకరమావై తేజశ్రీ మా దృవయ్యిశాంతిశా అహం వృష్టిరస్ అహగుంసృక్షీ తృష్టిరభవే సృష్ట్యా గుహా అది ఏం లేదా ఒక సృష్టి భగవత్ అంతే ఉంది కదా అంతే ఉంది అంటే కొంత నేను దాన్ని సంగ్రహం చేశాను ఆవశ్యకమైన భావే తెలు ఓకే సరిపడి సో ఆ ప్రజాపతి గారు తెలుసుకున్నారు అవే అంటే తెలుసుకుంట విధు విధు అనే రాండి రూపము అవే తెలుసుకున్నాను ఆయన ఇక్కడ అంతా తెలుసుకోవడమే ఉపనిషత్తు ఉపనిషత్తు అంతా తెలుసుకోవడమే అదే కర్మకారుండ చేయడం ఉంటుంది ఉపనిషత్తు అంతా తెలుసుకోవడం ఉంటుంది చాలా చిత్రంగా ఉంటుంది కర్మకారణ మొన్న నేను ఒక దేవాలయ ప్రతిష్టకి ఆ కర్మంతో తీసుకుంటే ఆశ్చర్యం అనిపించింది చాలా విలక్షణంగా ఉంటుంది ఓపిక ఉత్సాహం ముందు ఉత్సాహం ఉండాలి శరీరంలో ఓపిక బుద్ధి ఉత్సాహం రంగు ఉండాలి ఏ ఒక్కటి తగ్గినా కర్మ నడవదు దాని పరిస్థితి వేరు ఇక్కడ అంతా తెలిసిపోవడమే సోమే ఆయన తెలుసుకున్నారు ఏమని ఈ సృష్టి అంతా ఏదైతే చేయబడినదో అది నేనే అని తెలుసుకున్నాను అహంబాబ ఇక్కడ చిత్రం ఏమంటే సృష్టింపబడినది సృష్టికర్త వేరు కాదు సృష్టికర్తయే సృష్టి నిజానికి ఇక్కడ కర్త అంటే చేతులూపాల్లో ఉండి పనిచేసేటువంటి ఒక పురుషుడుగా మనం భావన చేస్తాం అంచేతనే సృష్టికర్త అనే మాట మీకు అక్కడ కనపడదు సృష్టిగా ప్రకటమైనడు అనే ఉంటుంది తప్ప సృష్టిని చేసినాడు సృష్టిని చేసినాడు అంటే చేసేవాడు వేరు చేయబడేది వేరు చేయడానికి ఒక మెటీరియల్ ఒక పదార్థం ఏదో కావాల్సి ఉంటుంది దానితోటి ఆ జగత్తు సృష్టించేటని ఇవన్నీ వస్తాయి దానితో తాగదు ఆ సృష్టించేవాడు వాడు పురుషుడయ్యి ఉంటాడు మళ్ళీ లింగ వివక్ష ఉంటుంది స్త్రీయా అంటే మోస్ట్లీ పురుషుడు చాక్తే పురుషుడు కాదు స్త్రీ అంటారు వాళ్ళు మొత్తానికి మోస్ట్లీ పురుషుడు కాబట్టి ఆయనకి చేతి రూపాలు ఉంటాయి రెండు తప్పితే నాలుగు కళ్ళు రెండు తప్పితే మూడు మొత్తానికి ఏదో కొంత వైలక్షణ్యం ఉంటుంది పురుష పురుష రూపంగా ఉంటాడు పర్సనలైజ్ చేసి పెట్టే విషయాన్ని అంటే ఒక పర్సనల్ తయారు చేయడం దర్శనం మీరు ఎప్పుడైతే సృష్టికర్త పురుషుడు అంటారో అది పురాణంలో పురాణంలోకి వచ్చేప్పటికీ పురుషుడు అమ్మాయి ఎప్పుడు కూడా మన లోకృష్ అలా ఉంటుంది కదా లోక అనుబాటు లోక ప్రసిద్ధి ఏంటో పురాణంలో ఈ లోక ప్రసిద్ధి అనువాదం చేయబడుతుంది కలిసి మన లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది పురాణంలో లోకంలో మనం అందరం ఒకళ్ళతో ఒకళ్ళు కలగించుకుంటూ ఒకటొక్క కలుసుకుంటూ కదా దేవతలు కూడా అలాగే ఉంటారు అచ్చి మనకు అలాగే ఉంటారు కూడా వాళ్ళకు తర్వాత మనలో కొన్ని అహంకారాలు ఉంటాయి వాళ్ళని సరిదేషన్ చేయని వాళ్ళకే ఉంటాయి కదా అంతా ఏంటి కదా లోకానువాదం ఉంటుంది మరి సో అలా మనలో ఒకరిని ఒకరిని తిట్టుకోవడాలు ఉంటాయి సంస్కృతంలో పెట్టడానికి సంస్కృత పదమూడు తెలుసు చపతి అంటే శాపము శాప ఉంటే పెట్టడమే సో అలా ఉంటుంది కాబట్టి లోకానువాద రూపంగా పెద్ద పెద్ద శిస్సు తయారు చేసి పెట్టుకుంటారు దీని మీద మీకు తమను తోస్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక మెటీరియల్ ప్లేన్ ఉంది మనం మనం ఉన్న క్షేత్రం భౌతిక క్షేత్రం అంటే మ్యాటర్ మేటర్ తోటి జగత్ అంతా తయారైనది మేటర్ మన దేహము నుండి కూడా మేటరే కదదు ఆ మేటరు బలహీన మేటరే లోపల ఉంటుంది అది స్థూలము సూక్ష్మము కూడా బోత్ మెటీరియల్ ప్లేన్ అంతా మెటీరియల్ ఇప్పుడు బుద్ధి అన్నారు అనుకోండి బుద్ధి కూడా మెటీరియల్ బుద్ధి ఫిజికల్ కాకుండా సంథింగ్ మెటా ఫిజికల్ ఏమీ కాదు ఫిజికలే మెటీరియల్ ప్లేన్ లోనే భౌతికమే భౌతికం అది భౌతికాన్ని దాచేసింది ఏమీ కాదు మెటా ఏమీ కాదు ఇది కూడా ఫిజికలే ఇటు వచ్చి ఫిజికల్లోనే స్థూలము సూక్ష్మము అని రెండు అండ్ స్టాకల్ కాబట్టి మనకి అనుభవంలో ఉన్న ప్లేన్ ఇది మెటీరియల్ ప్లే మనకు అనుభవంలో ఉన్నట్లే ఇక్కడ ప్రశ్న ఉపయోగిస్తుంది బియాండ్ దిస్ మెటీరియల్స్ లే ఏదైనా తత్వము ఉన్నదా లేదా ప్రశ్న లేదు అంటే నాస్తికుడు ఉంది అంటే ఆస్తికుడు అస్థి అం కదా ఆస్తికుడు అంటే దేవుడు అలాగే పెట్టకూడదు దిస్ ఈజ్ ది ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ నాస్తికా వర్సెస్ నాస్తికులకి మెటీరియల్ అని పేరు అంటే ఇంకో పేరు నాస్తికులకి ఎందుకంటే వాళ్ళు మెటీరియల్ ప్లేన్ యొక్క అనుభవానికి పరిమితమై అదే సత్యం అని అంటారు మెటీరియల్ ప్లేన్ కంటే అతీకంగా మెటాఫిజికల్ ప్లేన్ ఒకటి ఉన్నది అనేవాళ్ళు ఆస్తికండి దెన్ ఇది అది రెండు కూడా సత్యమే అంటే ద్వైతులు ఈ మెటీరియల్ ప్లేన్ అసత్యము మెటాఫిజికల్ ప్లేన్ మతిపై అది మాత్రమే అంటే అద్వైతం ఫిలాసఫర్స్ ఆలోచిస్తారు అయితే దీంట్లో ఒక ప్రకాషన్ కూడా చెప్తారు ఒక హెచ్చరిక ఈ మెటాఫిజికల్ ప్లేన్ ఎందుకు చూసారా అంటే మనకి అనుభవానికి వస్తున్నటువంటి భౌతిక క్షేత్రం ఏదైతే గలదో దీనికి ఇంద్రియ గోచతము కాని భౌతికం అన్నడానికి అర్థం ఏంటి ఇంద్రియ గోచరము ఏదో అదే భౌతికము ఇంద్రియ గోచతము కానీ అంటే ఇంద్రియాతీతమైన తత్వం ఏదైతే ఉండదో దాని గురించి మీరు మీ బుద్ధిని వినియోగించవద్దు అని ఒక హెచ్చరిక అది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అది పురుషుడు స్త్రీ వాళ్ళకి పిల్లలు ఉంటారు అంటే మీరు ఏం చేశారు అంటే మాట వరుసకి మెటాఫిజికల్ ప్లేన్ అన్నారే కానీ దాన్ని మీరు ఫిజికల్ ప్లేనింగ్ లో పట్టుకు చెప్పవచ్చారు డోంట్ డూ దట్ మిస్టేక్ పాయింట్ ఆ మిస్టేక్ మాత్రం అన్నదూ చేయద్దు అది మెటాఫిజికల్ ప్లేన్ అది ఇంద్రియ గోచరమైన క్షేత్రం కాదది ఇంద్రియ గోచరము అతీతమైన క్షేత్రం కాబట్టి దాన్ని గురించి నీవు నీ బుద్ధి కూడా ఇంద్రియాల్లో ఒకటి అంతరింద్రియం నీ బుద్ధితోటి దాన్ని గురించి నువ్వు ఏ రకమైనటువంటి స్పెక్యులేషన్ ఊహాపోహలు చేయవద్దు ఇది భగవద్గీత ఉపనిషత్తుల యొక్క అది అలా అలా మూవ్ అయితే ఎందుకంటే భగవద్గీతలో ఈశ్వరుడికి నిర్వచనం ఎలా చెప్తారంటే యజప్రవృత్తి భూతానాం ఏమిదం శతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధం నిందది మాన మహాన ఆ పరమాత్మ గురించి చెప్తా ఆ పరమాత్మ గురించి ఇంత మాత్రమే చెప్తాడు నీకు అనుభవంలో ఉన్న ఈ పంచభూతములు ఈ జగత్తు వీటి యొక్క కదలిక వీటి కుప్పుక కదలిక ప్రవృత్తి అంటే ఉత్పత్తి చేస్తావా అన్నారు అక్కడ భాష్యత కుక లేక కదలిక గాని మూలంగా సంభవం అవుతుందో అది మెటీరియల్ ప్లేన్ ఇదంతా కూడా దేనించే వ్యాప్తమై ఉన్నదో అది అన్నారే తప్ప అది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అదేమో దానికి గడ్డ అవుతుంది నేసం అవుతుంది ఇలాంటివి ఏం చెప్పదు చెప్పొద్దని హెచ్చటి చేశాను నువ్వు ఆ వీక్నెస్కి నువ్వు లోను కావద్దు వీలు పెద్ద ఉపనిషత్తులు కూడా అస్థూలం అన్నము అహ్రస్వం అదీర్ఘం అశబ్దం అస్పర్శం అహూపం అరసం అవ్యయం అని దాన్ని మెటీరియల్ ప్లేన్ కి అన్వయించేటువంటి ధర్మములనన్నిటినీ కన్సిడర్ చేసి నిగేట్ చేయటమే పనిగా పెట్టుకుని దాన్ని ప్రస్తారించారు దానిని మెటీరియల్ ప్లేన్ లో ఉపయోగించేటువంటి ప్రమాణములు పరికరములతో దాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయడం అనాశిన అని గీతలో ఈ మెటీరియల్ ప్లేన్ లో ప్రతిదానికి నశించే ధర్మం ఉంటుంది ప్రతీది నశిస్తూ ఉంటుంది అది నశించదు ప్రతిది ఇంద్రియ గోచరము ప్రమాణ గోచరము అవుతూ ఉంటుంది అది ప్రమాణ గోచరము కానిది అప్రమేయము మనం ప్రతిదాన్ని వర్ణించవచ్చును కంటితో చూడవచ్చును మనస్సుతో ఊహించవచ్చును ఈ మెటీరియల్ ప్లేన్ లో అది ఎటో వాచో నివర్తుంటే అప్రాప్త మన సా ఉపనిషత్తులు గీత చాలా శ్రద్ధగా ఈ దానికి ఏదో ఒక పేరు పెట్టేసి ముద్దు కోసి పేరు పెట్టాడని విన్నాను అంటున్నాను పేరు పెట్టేశాడు అక్కడ దానికి వీడే జన్మలు ఇచ్చేసాడు అంతే ముందు కోయడం అంతే పేరు పెట్టేయడం అంటే వీడి కళ్ళ మున్నది జన్మించేసింది దానికి పేరు పెట్టేస్తారు ముద్దు పేరు పెట్టి వీక్నెస్ మీరు దరిదా గురించి రాలేకద్దు ఆమె ఓంకార శతీయు సందర్భంగా నేను ప్రసంగం చేసినప్పుడు ఆ ఓంకార ఆ భగవంతుని భావన చేసే ధ్యానం చేసేటువంటి పద్ధతిలో ఈ హెచ్చరికని ఆయన తూ చా తప్పకుండా పాటిస్తారు ఆయన పేరు పెట్టొద్దని హెచ్చరిక దారి తెస్తారు దానికి పేరు పెట్టద్దు నేను పతం చెప్పేపు అక్కడ మెక్టీరియల్ చెప్పేప్పుడు నేను ఏమన్నానంటే బొడ్డు కోసి పేరు పెట్టేవాడే ముక్కు కోస్తా జాగ్రత్త పేరు పెట్టద్ద దానికి ఏ పేరు పెట్టద్దు దానివల్ల లిమిట్లు అయితే పేరు పెడితే ఇంకొకటి మరో పేరు పెడతాడు మరొకటి ఇంకో పేరు పెడతాడు దాన్ని మెటీరియల్ ప్లేనింగ్ లోకి పొట్టుకు దక్క వస్తారు వచ్చి ఎవో కర్మలో కల్పించి చేస్తూ కూర్చుంటారు ఉపనిషత్తులు గీత ఆ పరిధిలో ఆ లెవెల్లోటరీ కలపడం ఐడోలాక్టరీ అన్నది కలపడం వెరీ ఇంట్రెస్టింగ్ ఐడోలాటరీ అన్నది మీకు పురాణం నుంచి వచ్చింది నేను కొంచెం అంటే నువ్వు చెప్తూ ఉంటా ఫిలాసఫీ సంబంధించింది మొత్తానికి కంప్లీట్లీ సంబంధం లేని విషయం లేని కాదు ఆ సృష్టి ఆయన ఆ సృష్టిని తెలుసుకున్నాడు ఆ సృష్టిని ఎలా తెలుసుకున్నాడంటే నేనే ఈ సృష్టి రూపంగా ఉన్నాను ఏమ సర్వమిదం పథం ప్రవృత్తి భూతానా సర్వమిదం పథం నా నుండి ఆవిర్భవించినది నా యుదే ఇది కదలాడుతున్నది కదులుతున్నది నా నా చేతనే ఇదంతా వ్యాప్తమై నాకంటే భిన్నంగా లేదు ఎలాగంటే నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూస్తూనే ఉంది నేను ఇలా ముడుచు కూర్చున్నా ముడుపు కూర్చున్నప్పుడు నేను నేనుగా ఉన్నా నాలో ఇంత విశేషములేమీ లేవు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా విస్తరిస్తా ఇలా విస్తరించినప్పుడు ఇది చేతులు వి కాళ్ళు అంటూ విశేషాలన్నీ వస్తాయి ఈ వచ్చిన విశేషములన్నీ నాకంటే భిన్నంగా నేనే ముడుచు కూర్చున్న నేనే విస్తరించి ఉన్నా కాబట్టి విస్తారం అనేది ముడుచుకు కూర్చున్న వాణి స్వరూపమే అవుతుంది తప్ప వాణిని విడిచిపెట్టి బయట ఉండేదామ ఆ విధంగా చేసుకోవాలి అంచేతనే ఈ ఎప్పుడైతే మీరు సృష్టి సృష్టి చేసిన కంటే భిన్నముగా లేదు అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ సృష్టి చేసిన వారు చేతన బ్రహ్మ చేతనము జగం కాదు చేతనము అని మీరు ఎప్పుడైతే ఉన్నారో ఇంకా ఆ సృష్టిని మీరు సత్యంగా నిలబెట్టడం సంభవం కాదు అది వివత్తమైపోతుంది అది మీరు నిద్రపోయినప్పుడు మీరు సృష్టిస్తారు చూడండి కళ ఒక ప్రపంచాన్నే మీరు సృష్టిస్తారు ఆ సృష్టి అంతా మీ స్వరూపమేది కళలో కొండ కనపడింది అనుకోండి ఎవరా మీరే కళలో మీ శత్రువు కనకట్టాడు అనుకోండి ఎవరా శత్రువు మీరే కళలో కనబడ్డ మిత్రుడు మీరే దీనికి స్వామి రామతీర్థ కథ మీకు చెప్పాను అనక్త పెద్ద కథ ఏమి కాదు చెప్పాను హచ్లీ మహాశేయుడు దండం పెట్టి పెట్టివాడు నీ తోట నా వల్ల కదరా నువ్వు చెప్పిన అని జాన్సన్ ఎప్పుడు పై మాత్రం నిలబడింది ఒకసారి కళ వచ్చింది కళలో జాన్సన్ ఓడిపోయాడు హక్కిలీ నిదాడు జామ్సన్ ఉలిక్కి లేచాడు ముఖం అంతా చెమట్లు కారిపోతున్నాయి అతని భార్య నడుతుంది ఏమైంది అర్ధరాత్రి అలా ఎత్తి కూర్చున్నా అలా ఉంది నీకు వచ్చిన కష్టం ఏమిటి పేనకళ వచ్చిందే అడిగితే హక్ నెగ్గేసేట్టు నేను ఓడిపోయాను అంటాడు అంటే అప్పుడు ఆ దుండే ఆ నెగ్గిన హక్ని కూడా నువ్వే కాబట్టి నువ్వు చింత చేయాల్సిందేమీ లేదు కాబట్టి కాబట్టి ఏమవుతుందనమాట ఈ ప్రపంచము అది ఆ సృష్టికర్త భిన్నముగా లేదు అని మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఏముట్లో తెలుస్తున్నాండి ఈ ప్రపంచము సృష్టికర్త యొక్క స్వప్నము వంటిది అయిపోతుంది ఆయనకంటే భిన్నంగా ఉండడానికి వీట్లేదు ఆయన స్వరూపంలో భాగమైపోతుంది అంటే అంటే ఆయన స్వరూపమైన చైతన్యము మనం వాస్తవముగా లేక లేకున్నాను కనపట్టే స్వప్నము వంటిది అడుగు అది అర్థం ఆయన అనుకున్నాడు ఈ సృష్టి నేనే అడుగుతున్నాను నేనేగా ఈ సర్వాన్ని సృష్టించాను ఇం నేనే ఇది అగుతున్నాను ఆయన నేనే నన్ను నేనే సృష్టించుకున్నాను అని అన్నాడు ఆయన అహమిదం సర్వం అసృక్షి అని అన్నాడు ఆ అన్నమాటని బట్టి సృష్టి అనే పేరు వచ్చింది నిరుక్తం అసృక్షి నేను సృష్టించి కాబట్టి దీనికి సృష్టి అని పేరు వచ్చింది అది మంత్రం ఓకేనండి ఇప్పుడు ఒక్కసారి చెప్పేద్దాము సహా ప్రజాపతి సృష్మాగత్ సృష్మా అవే జ్యోతి గ్రంథం కాదు అక్కడ తర్వాత ఎంతవరకు ముందు ఇస్తాను పర్వాలే మళ్ళీ పట్టుకొస్తావా అంటే అర్థం ఆ ప్రజాపతి గారు ఈ సకల జగత్తును సృష్టించి తెలుసుకున్నాడు అదే తెలుసుకున్నాడు అలాగం ఎలా ఎలా తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు అంటే అర్థం ఏమని తెలుసుకున్నాడు ఏమిటి తెలుసుకున్నది ఏమి అని అర్థం అది ఆ అర్థాలు ఏమిటి తెలుసుకున్నట్టయినా అంటే అహం వా వా అహమే వా సృష్టి సృష్టి అహంవా అసలు ఈ సృష్టి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే సృజ్యతే ఇది సృష్టం జగదు సృష్టి సృష్టి అనే పదానికి అర్థము సృష్టించుట అని కాదు ఏది సృష్టింపబడుతోందో ఆ జగత్కే సృష్టి అని పేరు ఇంగ్లీష్ లో కూడా అంటే క్రియేషన్ దిస్ క్రియేషన్ క్రియేషన్ అంటే వాట్ ఎవర్ ఈస్ కాల్డ్ క్రియేషన్ సంస్కృతంలో కూడా సృజ్యతే ఇది సృష్టి ఏదైతే సృష్టింపబడినదో సృజించబడినదో దానికే సృష్టి అని పేరు ఏమిటది ఇదం సృష్టం జగత్ మనకు అనుభవానికి వస్తూ మన ముందు ఉన్నటువంటి ఈ సృష్టింపబడిన జగత్ ఏదైతే కాదో అదే సృష్టి అనే శబ్దము చేతను అది నిర్దేశించబడుతున్నది అంటే అర్థం ఏమిటంటే ఎన్మయా సృష్టం జగత్ మతభేద్రా అహమే వాస్మి నత్తో వ్యతి ఆ వాక్యం వల్ల చదువుతుంటే మీకు సంస్కృతం తెలుసుండాలి సంస్కృతం నేర్చుకుంటున్నాము అంటే అర్థమైతేండ కొంచెం ప్రాధారణలో సంస్కృతం కొంచెం కఠినంగా ఉంటుంది కానీ ఎక్కడైతే కఠినంగా కూడా లేదు సదరంగా ఉంది ఎదంటే ఎందువలన అయితే జగత్ మయా సృష్టిం నా చేత సృష్టింపబడినది ఏదైతే నాకే సృష్టింపబడినదో అది నాకంటే భిన్నంగా ఉండదు చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుందన్న ఇప్పుడు మీరు నాకు వాడు శత్రువు ఉన్నారనుకోండి ఆ శత్రువును మీరే సృష్టించారు కాబట్టి ఆ శత్రువు మీలోనే ఉంటాడు మీకంటే భిన్నంగానే ఉన్నాడు అది వాడు నాకంటే భిన్నంగా మీకంటే భిన్నంగా ఉన్నవాడు ఎవడో ఉన్నాడు మనం వాడి గురించి అటువంటి అర్థం లేదు శత్రువు గురించి అంటున్నాం శత్రువును మీరే సృష్టించారు కాబట్టి మీకంటే భిన్నంగా లేదు మిత్రులను కూడా మీరే సృష్టించారు మీకంటే భిన్నంగా లేదు ఈ అనుభవం మనకు కలుగుతుంది ఇప్పుడు ఈ అటాచ్మెంట్ రాగం ఉంటుంది చూసేగా మీరు ఏ వ్యక్తి ఏదైనా రాగమును కలిగి ఉంటారో రాగము చాలా రాగము గురించి రెండు మాటలు చెప్పచ్చు ఒకటి శుద్ధ తెలివి తక్కువ ధరని చేతనే రాగము నిర్మాణం అవుతుంది అదొక విషయం రెండవది రాగము చాలా పెద్ద దుఃఖాన్ని కలిగిస్తుంది రెండు రెండు విషయస్ ఉంటాయి అంత దుఃఖం ఎందుకు వస్తుందంటే మరి అంత తెలుగు తక్కువ ఉండబట్టి అంత దుఃఖం వస్తుంది తెలుగు కాబట్టి రాగము మీకు ఏ వ్యక్తి రాగం ఉంటుందో అదంతా మీకు దిక్సార్చిచ్చట కనపడుతుంది వాడు బాగానే ఉంటాడు మనం వాడిని ఈ లెన్స్ లో చూస్తూ వాడు కానీ ఆమె కానీ ఒక లెన్స్ లో చూస్తూ చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి ఏదో కష్టపడిపోతున్నాడనో లేకపోతే మన ఎడవ సరి అనిపిస్తుంది సమ్ మనకు ఒక డిస్ట్రాక్టెడ్ పిచ్చర్ ఒక కనపడుతుంది అర్థంలో అర్థం సరిగ్గా లేనప్పుడు ముఖం చాలా భయంకరంగా కనపడుతుంది చూడండి మామూలుగా గుండంగా ముఖం పోవడానికి కనపడుతుంది అంటుంది చాలా అక్కడ గడ్డ ఉంటుంది లేకపోతే ఈ చెడు ఆ గోరకి ఈ చెడు ఆ గోడకి పోతుంది ముఖం కనపడుతుంది ఆ ముఖం చూస్తే చదివచ్చు ఆ ముఖం ఎవరి ముఖం మన ముఖానండి అర్థంలో అలా అర్థం చదివేది కాదని వాళ్ళ అలాగే ఈ రాగము ద్వేషము అనేటువంటి ప్రశ్న లటికల్ ద్వారా చూసినప్పుడు మీరు జగత్నప్పుడు అదంతా కూడా మీరే మిమ్మల్ని మీరు ఒక అర్థంలో చూసుకుంటున్నారు రాగద్వేషాలు అర్థంలో చూసుకుంటున్నారు మీకంట బయట ఉన్నట్టు కనపడుతుంది అర్థం ముందు నిలబడితే అదేతో నీకంటే బయట ఉన్నట్టు కనపడుతుంది వెరీ ఇంట్రెస్టింగ్ చాలా సూక్ష్మంగా ఆలోచించిన విషయాలు ఇవన్నీ కూడా ఆయన అంటాడు ఆయన మరి ప్రజాపతిగా జ్ఞానికగా ఆయన కూడా అజ్ఞానం అయితే సమస్య అంత సమస్య ఆయన జ్ఞాని కాబట్టి ఏమనుకుంటున్నాడంటే నాకేత ఈ జగత్తు నాకంటే భిన్నంగా లేనేలేదు నాకంటే దానికి అభేదమే అందువలన అహమే వాసు జగత్తు నేనే అగుతున్నాను అంటే అర్థమైతే నా మొత్తం జపిచ్చితే అక్కడ భిన్నంగా ఉన్నట్టు కనబడుతూ ఉండే తప్ప అంటే అది భిన్నంగా లేవే లేదు ఇది ఎందువలన నాకంటే భిన్నంగా లేదు అనే మాట ఎందువలన ఎందుకంటే జగత్తు భిన్నంగా లేదంటున్నాం కారణం ఏంటి అనే ప్రశ్న సమాధానం ఏంటంటే అహం హీత్ హీ అంటే ఎందుకల అహం లేదు అసృక్షీ సృష్టవానస్ ఈ జగత్తు నాకంటే భిన్నముగా లేదంటానే అతను అలా ఎందుకు అంటే ఎందుకు అనగా నేనే కదా దీన్ని సృష్టించింది మరి నేను సృష్టించాను కనుక నాకంటే ఈ సకల జగత్తు కూడా భిన్నముగా లేదు అంటే అర్థం తన నుండినే ఈ జగత్తును పరమేశ్వరుడు ప్రజాపతి గారు సృష్టించినాడు అని అర్థం అంటే అర్థమేంటి ప్రజాపతియే పృథి వ్యక్తి వాళ్ళు ఆకాశముల రూపంగా ప్రకటమైనడు ఆయనయే ప్రాణశక్తి రూపంగా ప్రకటమైనాడు ఆయనయే విజ్ఞాన రూపంగా ప్రకటమైన దాన్ని సత్పష్మ గుణాలు అంటారు తమగుణము రుజగుణము సత్మగుణము ఆ రూపంగా ప్రకటమయ్యాడు ఇప్పుడు మీరు ఎవరినైనా ఆశీర్వదిస్తున్నారనుకోండి మీరే ఆశీర్వదన రూపంగా ప్రకటన ఉన్నారు ఎవరితో సలహించి తిట్టారనుకోండి ఆ తిత్తి రూపంగా మీరే ప్రకటన అవుతున్నారు మందు వెళ్తున్నాం లేకపోతే మనం మందు వెళ్తున్నాను కాదు భోజనం చేసే పడుపు అంటే ఆ సమోగుణ రూపంగా కూడా మీరే ఉన్నారు అన్ని మీరే మీరంటే భిన్నంగా ఏది ఏమీ లేదు సత్ప్రవిస్తున్నావు కూడా మీ ఉంటాయి ఆశీర్వదిస్తే సత్వగుణం తిడితే రజు గుణం భోజనం చేసి పడుకునే తరుకపోతే మంచిది ఎస్మాత్ సృష్టి శబ్దేనా ఆత్మానమేవా అభ్య ప్రజాపతి అని ఇప్పుడు ఇక్కడ తననే సృష్టి పదంతో ఆయన చెప్పుకున్నాడు ఈ సృష్టి అంతా నేనే అని చెప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇంకో పేరు వచ్చి పడింది ఆయన ఇవిట పేరు ఆయనకి సృష్టి అని పేరు వచ్చింది తస్మాత్ తస్మాత్ సృష్టిరవత్ సృష్టినామా అభవత్ ఆయనకే సృష్టి పేరు వచ్చేసి ఎందుకని ఆయన ఈ సృష్టినంత చూసి ఈ సృష్టి అంతా నేనే చేశాను నా నుండియే చేశా కాబట్టి ఇదంతా నేనే అని అనుకున్నాడు మరి నేనే అనుకుంటే మరి సృష్టితో తానే అయిపోతాడు సంసారి అలాగే సంసారం అవుతాడు సంసారాన్ని సృష్టించుకుంటాడు సృష్టించుకుని ఈ సంసారం అంతా నేనే నాది నేను అనుకుంటాడు దాంతో వెంటనే వీడు సంసారి అయి వాస్తవంగా సంసారం ఏమి కాదు నేను సంసారం అంటారే మనతో పాటు తెచ్చుకుని వచ్చామని ఏమీ తెచ్చుకులతో వచ్చి మళ్ళీ ఉత్పత్తితో చేస్తాడు మధ్యలో నేను సంసారని అని అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే వీడియో సృష్టించుకుంటాడు సంసారో మహామాయో ఉంటుంది అక్కడి కాబట్టి అయింది దీని తర్వాత కొంత కండెన్సేషన్ అంటే అంత పెద్ద ఇంపార్టెంట్ కానీ విషయాలను మన తత్వానికి సంబంధం లేనివి ఏదో కొంత అర్థవాదాలు ఉంట కథ ఏదో కొంత పురాణ కథల్లాగా ఉంటాయి కొన్ని అసలు కథ అన్నది బ్రాహ్మణాల్లో వస్తుంది అక్కడి నుంచి పురాణాల్లోకి వచ్చింది అయితే బ్రాహ్మణాల్లో లేనిది పురాణాల్లో ఉన్నది ఏమిటంటే బ్రాహ్మణములలో కథలే ఉన్నాయి తప్ప వాటికి రూపకల్పన చేసి విగ్రహాలు అవి ఏమీ లేవు అందుకే మిమాంసపులు అంటే బ్రాహ్మణములను నిర్వచించిన వాళ్ళని మీమాంసకులు అంటారు కర్మ మీమాంసకులు వాళ్ళు మంత్రాలకు అర్థం చెప్పిన వాళ్ళు కాదు మంత్రాలకు అర్థం చెప్పిన వాళ్ళు నిరుక్తకాహులు నైరుక్తికులు అంటే యాస్కాచార్యుడు వాళ్ళు మంత్రాలకు అర్థం చెప్పింది వీళ్ళు మీమాంసకులు మంత్రాలకు అర్థం చెప్పిన వాళ్ళు కాదు వీళ్ళు ఎంతసేపు బ్రాహ్మణాలని సాగతీసి కర్మకాండ నిర్మాణం చేసిన వాళ్ళు మీమాంసకులు ఆ బ్రాహ్మణాలంటే కథలు ఉంటాయి వాళ్ళు ఏమన్నారంటే ఈ కథలన్నీ చూసి మీరు దేవతలకి విగ్రహం ఉందని అనుకుని భ్రమపడతారేమో దేవతలకి విగ్రహము లేదు అని వాళ్ళ ముందే ఫిక్స్ చేసి పెట్టుకున్నారు దేవత విగ్రహవతివా నవా దేవతకి విగ్రహం అంటే దేవతకి విగ్రహము లేదు విగ్రహము అంటే దీనితోటి రాత్రితో చేసిందని కాదు అసలు విగ్రహము ఫిజికల్ బాడీ అని దేవతలకి ఫిజికల్ బాడీని వాళ్ళు ఒక్కలేదు ఇంద్రుడు ఇంద్రుడి మీద అన్ని బోల్డ్ కథలు ఉంటాయి బ్రాహ్మణాల నిండా ఆ కథలను వ్యాఖ్యానం చేసి కర్మకాండాన్ని నిలబెట్టిన మీమాంసపులు ఇంద్రుడికి అగ్ని మొదలైన దేవతలకు విగ్రహములను సేకరించలేదు వాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారనే విగ్రహం లేకుండా వేద వేదము ఉపనిషత్తులు గీత ఇంతవరకు వేదంలో కర్మకాండ ఉపాసనాకాండస్కోండి అంతవరకు ఐడలాక్టరీ అనేది మీకు కొంచెం కాగడా వేసి వెతికినా కనబడదు తర్వాత వచ్చింది ఐడో లాక్టరీ ఎలా వచ్చింది ఎక్కడి వచ్చింది కొందే వివరాలు నేను చెప్పారు అనుకోండి మీకు నా మీద ఏ అభిప్రాయంలో ఇప్పుడు అనుకున్నాను తెలియజేనా అదే నేను చెప్పినట్లయితే మీకు నా ఇంకా ఘోరమైన అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది అంటే అది ఈవినింగ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసే నన్ను నేను డిస్టర్బ్ చేసుకోవడం డిస్టర్బ్ అయ్యేది కాబట్టి నేను ఇంకా ఫర్దర్ గా చెప్పడం లేదు అంతవరకే ఆపేశాను తర్వాత మన సద్య బాహు అముం ఎజ అముం యజేతి ఏకైకం ఏకస్య వసా విసృష్టి మంచి మంత్రం అంటే అన్ని ప్రజాపతి అంటున్నారు ఇంక ప్రజాపతి తప్పింకేమీ లేదని మీరంటే మీరు ఏదైనా వెళ్ళండి సంటే అక్కడ కర్మ ప్రకరణంలోకి వెళ్ళండి వెళ్తే అక్కడ ఏముంటుంది ఏముంటుందంటే ఇద మా కుహు అక్కడ రుక్కు ఈ మాట పలుపుతూ ఉంటారు పూజించండి ఈ దేవతను మీరు పూజించండి అని ఇలాగా అమూ దేవత ఈ దేవతని పూజించాలి అని దేవత వేరు వేరే వాడు మాట్లాడతారు ఒక దేవాలయానికి ప్రతిష్టపారు నాకు ఆశ్చర్యం అంటే అబ్జర్వేషన్ ఉంటుంది కదా అబ్జర్వ్ చేయడం కూడా ఎలా అబ్జర్వ్ చేయాలంటే వితౌట్ బీయింగ్ సెన్సర్ అబ్జర్వ్ చేయాలి వెరీ క్రిటికల్ వాళ్ళని నిందించడం కోసమో లేకపోతే పెట్టడం కోసమో విమర్శించడం కోసమో మనం అబ్జర్వ్ చేయడం ఒక నిర్వికారంగా ఆ రకమైన వికారమ లేకుండా అబ్జర్వ్ సో దట్ ఈస్ దిడ్ ఆఫ్ గా అక్కడ ఎలా ఉంటుందంటే ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించాలి ఓకే చాలా పెద్ద ఆర్భాటంతో ఆ లింగాన్ని పట్టుకుని ప్రసెషన్ లో వెళ్లి దానికి ముందు ఆ లింగం ప్రతిష్ఠించేటువంటి ఘట్టము ఘట్టము అంటే సంస్కృతంలో ఘట్టము తెలుగులో గోచి అని అర్థం గొయ్యి దాంట్లో ద్రవ్యములను వేసి నెర్సిరి వేసేస్తారు నెర్సిరి ఆ పురోహితులు కూడా మెర్చురీలతో నాది తీస్తే నేను ఆ మెర్చురీ దాన్ని ఇస్తాను మిర్చురీ చాలా మందికి తెలియని సంగతి ఇంకొకటి మిర్చురీ హ్యాస్ వేపర్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ ఉంటుంది అంటే సబ్స్టాన్షియల్ వేపర్ ప్రెషన్ ఉంటుంది ఎంత వ్యాపర్ ప్రెషన్ ఉంటుందంటే ధర్మీటర్ మెర్చిరి ధర్మామీటర్ కనుక ల్యాబరేటరీలో పగిలిందంటే ఆ ల్యాబ్ను క్లోజ్ చేసి ఎగ్జాస్ట్ పెట్టి ఓ రోజు రెండు రోజులు వదిలేస్తారు వాటంతో కొట్టేస్తారు ఎందుకంటే మిర్చిరి వేపరం వాతావరణంలోకి వస్తుంది ఎంతో వేపలాక్కర్లే కొద్దిపాటి వ్యాపారం అది మీరు తీరిస్తే అది బాడీలో సెటిల్ అయిపోతుంది మెర్చి బాడీలో మెక్సిరీ ఎప్పుడైతే సెటిల్ అయిపోతుందో మొత్తం బోన్ స్ట్రక్చర్ ఉంటాయి కూడా అది వంకర టెంకర్లు చేసి పెడుతుంది భయంకరమైన పరిణామాలు ఉంటాయి మెర్సిరీ పాయిజనింగ్ ఇస్ ది మోస్ట్ డేంజరస్ పాయిజనింగ్ సో చాలా ఆ మెర్చిరీ అలా మొత్తం పోస్తున్నాం మొత్తం ఇస్తున్న గ్లౌస్ కూడా గ్లౌస్ వేసుకుంటే మాత్రం ఏమైనట్టు వ్యాపారం ఉంటుంది ఆ మెర్చిరీ ఇవన్నీ వేసేసి అక్కడ సేవంగా పెట్టడం యంత్రం శివలంగాణకి వచ్చాడు మొత్తం ప్రాసెస్ పైపుడుపులోకి వచ్చినా పరిశీలించడం చాలా పొత్తుంది మన రాజుకోట చాలా జాగ్రత్తగా శివలంగాన్ని ప్రతీష్ఠిస్తా అదే అయిపోయింది అనుకున్నారా అవలేదు అమ్మ ముందు శివలంగా మండ స్వామీజీ రెండు ఇళ్ళారెండి ఇప్పుడు పార్వతిని పెట్ట మనీ మొత్తం ప్రాసెస్ ఉంటా మళ్ళీ అది దత్తం ఉంటుంది దాంట్లో అనేక ద్రవ్యాలు తొమ్మిది రత్నాలు వేయాలి తొమ్మిది రత్నాలు అంటే ఆ ప్లాస్టిక్ దానికి తొమ్మిది ఇలా ఇలా గోళీలు రంగు గోళీలు అవి పెట్టుంటాయి వెంటనే ఉడపికి దర్గం వేయడం నాలుగు మళ్ళీ పెద్ద కార్యక్రమం సరే కానీ శివలింగాన్ని ప్రతిష్ఠ తర్వాత మరి పార్వతం కూడా ప్రతిష్ఠ చేయడం తర్వాత పార్వతాన్ని ప్రతిష్ట చేస్తారు అమ్మగా మన పన ఏంటనుకుండా స్వామికి వెళ్ళారండి గణేష్ మళ్ళీ గణేష్ మళ్ళీ మొత్తం అంతా ఆరంభం మళ్ళీ మొదలు సరే కానీ మరి పార్వతిని ప్రతిష్టంచి గణేష్ని ప్రతిష్ట చూద్దామరి కాబట్టి గణేష్ మళ్ళీ మనీ మణి నడిచి మళ్ళీ అంత హోల్ ప్రాసెస్ మళ్ళీ దానికి ధృవంతే రాజా ధృవంతే గోప్రతి కానీ మళ్ళీ మంత్రం దానికి అలాగే మొత్తం అంతా మళ్ళీ ఆదర్శారు గణేష్ గణేష్ అమ్మాయ Al final tú no eres un superhéroe, ¿sabes?